ందును నీ సన్నిధిలో దేవా ప్రతి దినం నీ వాక్యమును దేవా ప్రతీక్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానితును నీ వాక్యమును దేవా ప్రతీక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసదను ప్రతీక్షణం నీ సన్నిధినే అనుభవించదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానితును నీ వాక్యమును దేవా ప్రతీక్షణం ప్రతి విషయం నీ కర్పించేదా నీ చిత్తముకైనే వేచేదా ప్రతి విషయం నీ చిత్తముకైనే వేచేదా నీ స్ఫూర్తిని పొందినే సాగేదా నీ స్ఫూర్తిని పొంది నేసాగేదా నీ నా మమునేదా నీ నా మమునే నా తిశయము నీవే నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే దరముని వేసు ఏను నిధిలో ప్రతి దినం ధ్యాని నీ వాక్యమును దేవా ప్రతీక్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతి దినం నీ వాక్యమును దేవా ప్రతీక్షణం ప్రతిదినము నీ ముఖ నా హృదయ దీపము వెలిగించేదా ప్రతిదినము నీ ముఖకాంతితో నా హృదయ దీపము వెలిగించేదా నీ వాక్యానుసారము జీవించేదా నీ వాక్యానుసారము జీవించేదా నీ గన కీర్తిని వివరించేదా నీ గన కీర్తిని నా దుర్గము నీవే నా ధ్వజము नीवे ना दय्यमुनीवे ना दर्शनामुनीवे येशू येशू येशू येशू येशू येशू येशू येशू కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానితును నీ వాక్యమును దేవా ప్రతీక్షణం కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానితును నీ వాక్యమును దేవా ప్రతీక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసేదను ప్రతీక్షణం నీ సన్నిధినే అనుభవించెదను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 ప్రార్థిస్తాం తండ్రి మీకు వదనాలనైనా కృపగల దేవ ఎస్ఐ మీకు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క గడిషణ కాలం మన సరే కాపాడదు మీకు ఎంత వదనాలనైనా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మీ యొక్క వాక్యాన్ని ధనించ సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుధాపం నడిపి మాకు వాక్యంలో నిస్స్యాన్ని గ్రహించలేగన్న మా యొక్క ఆత్మీయ నేత్రాలను దీపమని ప్రార్థిస్తున్నాం మా అంతరంగ పురుషుని బలపరచమని ప్రార్థిస్తున్నాం అమ్మైనా ఆత్మీయ కళ్ళని తెరమ్మని మా యొక్క ఆత్మీయ చెవులను తెరమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ వాక్యాలను మేము గ్రహించాలంటే మాకు అవసరం అయినా మా హృదయాన్ని పరిశీలించండి ప్రభావ అందులో ఎప్పుడైనా పాపం తొలగించండి తండ్రి ఎటువంటి తన మళ్ళీ మీకు అంగీకారంగా లేకుండా వాటి అన్నింటినీ తొలగించండి ప్రభావ దాన్ని ఒప్పుడు మేము రెస్పెక్ట్టి మీకు మీ కృప పొందాలా ప్రభావ ముఖ్య మీ కృపల్లో జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం రక్షణ ప్రణాళికలో మేము చివరి వరకు సహించలాగానే సహపడమని ప్రార్థిస్తున్నాం మేము ఉంటుంది బహు భయంకరమైన శ్రమల కాలం తండ్రి ఏ రీతిగా జీవించాలన్న తమ్ములు మీరే తండ్రి మీరు తప్ప మాకు ఎవ్వరు మార్గం మీరే మార్గం చూపించండి మేము ప్రయత్నం చేస్తాం అవునైనా మీరే తమ్ములు బయలుపరచండి ఇవన్నీ సత్యాలు వాటిని మేము పాటిస్తాం అవును ప్రభా తీర్మానంతో మేము ముందుకు మీరే నడిపించామని ఆరందంతట్లో ఆధిపత్యం వహించమని ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి మనం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయాన్ని ఆరంభించుకుంటున్నాం ఈరోజు ఆల్మోస్ట్ సెప్టెంబర్ అనుకుంటా బహుశా సెప్టెంబర్ లో స్టార్ట్ చేసిన మొదటి అధ్యాయం చాలా కాలానికి మూడవ భాగాన్ని మనం మూడవ అధ్యాయాన్ని ముగించుకున్నాం పోయిన వారానికి మూడవ అధ్యాయంలో మనము లవ్వదీకే సంఘం ఏ రీతిగా ఉంది చివరికి వచ్చే పడుకనేది చూసినాం దానికి స్వతహాగా నీళ్ళ సరఫరా లేని దిశలో అది ఇతర పట్టణాల మీద ఆధారపడడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఒక పట్టణం నుంచి చల్లని నీళ్ళు మరొక పట్టణం నుంచి వేడి నీళ్లు దానికి సరఫరా అయ్యేది ఆత్మీయ దృష్టం చూస్తే అది నులివెచ్చని జీవితం అది నువ్వు వెచ్చగాన లేవు చల్లగాన లేవు అని దేవుడు మాట్లాడిన సంగతి మనం నేర్చుకున్నాం ముఖ్యంగా ఆత్మీయ సత్యాలు మనం గ్రహించినప్పుడు అందులో ప్రభు మనకు చూపించిన ఏంటంటే ఆ సంఘము సగం సత్యం సమాకు అబద్ధంలో ఉన్న సంఘం దాని తర్వాత అది అహంతో గర్వంతో నిండిన సంఘం అది లోపల ఆరాధిస్తుంది కానీ దేవుడు లోపల లేడు సంఘం బయట తలుపు కొడుతున్నాడు దేవుడు ఆ సంఘం బయట ఉన్నాడు మనము అతనితో పాటు బయట ఉన్నాం ఈరోజు నేను బయట ఉన్నాను సంఘం బయట ఉన్నాను ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఉండే టెంపుల్ లేక బిల్డింగ్స్ కృత నిబంధనలు లేవు ఎందుకంటే ఏ శ్రోభే ఆ టెంపుల్ ఆయన నమ్ముకున్న మనమే ఆ చర్చ్ కాబట్టి చర్చ్ బిల్డింగ్స్ కానే కావు పలని స్థలం అసలే కాదు నువ్వు ఎక్కడ పోయినా కాదు ఎందుకంటే ఒక దినం వస్తుందమ్మా మీరు ఎక్కడికి పోరనడు సమర స్త్రీతోని దేవుడు కానీ ఈరోజు మనుషులకి ఇంకా ఆ టెంపుల్స్కి అటాచ్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే రక్షణ పొందని కాలంలో మనము మన పూర్వీకులంతా టెంపుల్స్కి పోయేటోళ్ళు మా ము తాతలు టెంపుల్స్కి పోయేటోళ్ళు అదే ఆత్మ నన్ను వెంబడిస్తుంది ఎందుకంటే వాళ్ళలో నేను ఉన్నాను వాళ్ళ టెంపుల్స్కి పోయినప్పుడు ఆ విగ్రహాలను పూజించినప్పుడు నేను వాటిని చూస్తున్నాను నా నా జీవము వాటిని చూస్తుంది ఎందుకంటే అతని గర్భంలో నేను కా పూర్వీకుల గర్భంలో ఈరోజుకి కూడా అది మనం వెంబడిస్తూ చర్చికి పోకుండా మనం ఉండలేము ఎందుకంటే బిల్డింగ్స్ కదా ప్రాధాన్యత కానీ మనకు ఒక విషయం అర్థమైంది బయటికి పిలబడ్డ వాళ్ళే చర్చ్ అని కానీ వీళ్ళు లోపల ఉండాలనుకుంటున్నారు ఈరోజు కే సంగకానికి బలహీనత ఏంటంటే అది లోపల ఉన్నది మనుషులందరూ లోపల పోాలనుకున్నారు గాని ప్రభు బయట సంగతే ఎవరు కట్టింది ఈరోజు కూడా ఏ చర్చ్ గ్రహించలేస్థితి ఎందుకంటే చర్చ్ అనేది యూనివర్సల్ ప్రపంచాత్మకంగా ఉంటుంది అది బయట ఉంటుంది బయటికి పోవాలో మూవింగ్ అన్నట్టు ఇది మూడ్ గుడారము మూడు సార్లు కదిలింపబడ్డట్టు మనం చూస్తాం ఒక స్థలంలో కట్టబడ్డ గుడారము విప్పబడము ఇంకో స్థలానికి అక్కడ కట్టబడము అక్కడ విప్పబడము ఇంకో పోవడం అట్లా మూడు సార్లు గుడారం పోతూనే ఉంది దాని తర్వాత శాశ్వతమైన గుడరంగ కట్టిండ్రు వాళ్ళు దానికి సౌ ఆ యొక్క సొలమును రాజు దాని తర్వాత అది కూలిపోయింది దాని తిరిగి కట్టిండు జరుబాబులు వచ్చి కట్టిండు దాని తర్వాత నెహమ్య చేసిండు దాని తర్వాత రోమా చక్రవర్తి వచ్చి మూడోసారి శాశ్వతంగా దాన్ని కూలగొట్టిండు ఈరోజు మందిరం లేదు అదే రీతిగా దేవుని బిడ్డలు మందిరాలు కట్టుకున్నారు పౌలు దానికి ఆమోదిచ్చినాడు ఏవిలే ఏవి లేవిరోజుకి ఒక్క బిల్డింగ్స్ లేవు దాని తర్వాత ఏడు సంగాలు ప్రకటన గ్రంథంలో చూపించినాడు వాటిని కట్టుకున్నారు ఈరోజు శిథిలం అయిపోయి ఒకటి స్తంభాలు ఉన్నాయి అంతే ద్వారాలు ఉన్నాయి మెట్లున్నాయి ఏవి లేకుండా ఎందుకంటే మనుషులు ఆ చేత నిర్మించబడ్డాయి అసలు మందిరాలే కావు కానీ నీ బలైన ఏంటంటే నువ్వు ఇంకా శారీరకంగా ఉన్న కాబట్టి మందిరానికి అక్కడ కూర్చొని ఆరాధించాలనేది ఒక స్థలం అంతే దేవుని ఆరచిన కొరకు అది పరిశుద్ధమైంది కాదు ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలము ఏసుక్రీస్తు నామే ఆ నామంలోనే ఆరాధన అందులోనే ఆరాధన మన ఆరాధన అంతా ఏసు ప్రభుకి చెందాలా బిల్డింగ్స్కి కాదు ఈ గ్రహి ఈ సత్యాన్ని గ్రహించక బిల్డింగ్స్ కి ప్రాధాన్య డబ్బులు వృధా చేసి బిల్డింగ్స్ కట్టుకొని వ్యక్తిగత గుర్తింపులకు ప్రవేశపడుతూ ప్రభుని పక్కకి పెట్టేశారు అది లావుదికి ఆ సంఘకాలం ప్రభు బొత్తిగా లేడు లోపల ఎన్ని పాటలు పాడుకున్నా ఎన్ని ఉపాసాలు ఉన్నా ఎన్ని సంవత్సరాలు దేవుని స్థితించిన సదులు నియమక దినములు పండగలు ఎన్ని చేసుకున్నాను అక్కడ ఏసు ప్రభు లేడు ఏసుప్రభు బయట ఉన్నాడు లవది దిగేస కలం మనం ఎక్కడున్నాం గొర్రెపిల ఎక్కడికి వెళ్తే మనం అక్కడ వెళ్ళాలా కదా నువ్వు లోపల భజనలు చేసుకుని ఆటలు ఆ పాటలు పాడుతున్నావు కానీ ప్రభు బయట ఉన్నాడు నేను తీర్మానించుకొని బయటకు వచ్చిన వాడిని ఆయనను వెంబడిస్తున్నవాడిని ఆయన ఎక్కడికి బొమ్మంటే అక్కడ పోతున్నవాణ్ణి కాబట్టి చివరిగా నాలుగవ అధ్యాయానికి మనం ఈరోజు వస్తున్నాము ఆశ్చర్యం ఉంటుంది నాలుగవ అధ్యాయం ఎందుకంటే నాలుగవ అధ్యాయము ఆయన సింహాసనానికి సాదృశ్యం సంబంధించిన వాక్యం పట్లోకంలో ఆయన సింహాసనం ఏ రీతికి ఉందన్న దాని గురించి నేను ఈరోజు కొంచెం క్లుప్తంగా ధ్యానిస్తాను వచ్చే వారం యొక్క నాలుగవ అధ్యాయం ఎందుకంటే కొంచెం స్పీడ్గానే పోవాలా మనం ఎందుకంటే బహు త్వరగా సమీపం సమయం బహు తక్కువ ఉంది మనకి ఇవన్నీ గ్రహించాలా అనేకులకు ప్రేమతో సువార్త ప్రకటించినా ఎవడు ప్రశ్న వేసినా ఆ ప్రశ్నకి నువ్వు ప్రేమతోని జాగ్రత్తతోని ఓపికతోని జవాబు ఇవ్వాలా అనుమానించద్దు ఎందుకంటే అనుమానించే కాలంలోకి వచ్చేసినాం ప్రతిదీ అనుమానించుతాం ఏదైనా అనుమానించే కాలంలోకి మనం వచ్చేసినాం నేను మటుకు ఆయన మీద సంపూర్ణంగా ఆనుకొని జీవిస్తా యోహాను భక్తుడు మన ప్రభు మీద తన రొమ్మను ఆనుకొని జీవించేవాడు ఎప్పుడు పేతురు పక్కన ఉండేవాడు రోహాన్ ఎప్పుడతను హత్తుకొని ఉండేవాడు అంటే ఇట్లా కౌకలించుకుని ఉండేవాడు మనం కూడా యూహాను లాగా అట్లా కావలించు నీకు యూహాను రాసిన ఈ యొక్క ప్రకటనగా నాకు అర్థం ఆత్మ నీకు ఉండాలా ఆయన ప్రభుని ఎంతగానో ప్రేమించినవాడు ఆయన రొమ్మును ఆనుకుని ఉన్నవాడు అతన్ని ఎప్పుడు విడిచిపెట్టలే చివరి వరకు మరణమైనంతవరు మన ప్రభు శెలివేస్తున్నప్పుడు పగకే ఉన్నాడు ఏ శిష్యుడు లేడు అంతగా ప్రేమించుడు ప్రే కంటే అందరూ ప్రాణాముని ప్రీతిగా ప్రేమించి పరిగెత్తిపోయి ప్రభుని విడిచిపెట్టేసి ఒంటరిగా కానీ యోహాను భక్తులు ఒక్కడే హత్తుకొని ఆయనని ప్రేమిస్తూ ఆయన దగ్గర ఆయన సతిగా జీవించింది మనం అట్లా జీవించగలమా నేను వ్యూహాన్ లాగా ఉండడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నాను నా లైఫ్ అంతా ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ అయిపోతుంది సేవలో ఎన్నో ప్రాంతాలలో సేవ చేస్తున్నాను కానీ ఈ ఒక్క సతిని నేను చెప్పలేకపోతున్నాను ఆయనని హత్తుకొని జీవించేవాడు లోపల ఉండడు బయట ఉంటాడని బయటికి రమ్మంటే రాలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే గూడు కట్టుకున్నారు సీతకు చిలికలాగా బయటికి రాలేకపోతున్నారు గొంగలి పురుగులాగా గూడు కట్టుకున్నారు ఏదో ఒక రోజు బయటికి రాక తప్పదు లేకపోతే నువ్వు గొంగలి పురుగులాగానే ఉండిపోతావు నీ జీవితాంతం అది వికృతంగా ఉంటుంది వికారంగా ఉంటుంది చూడడానికి అందులో బయటికి రాకపోతే నువ్వు ఎట్టి పరిస్థితిలో సీతకు చిలికలాగా తయారు కాలేవు విశాలంగా బయటికి ఎగిరిపోలేవు ఎందుకంటే విశాలత స్వాతంత్రాన్ని ఇచ్చింది దేవుడు మనకు ఆయన మరణ భూస్థాపన పునరుం ద్వారా నాకు స్వాతంత్రం వచ్చింది ఏ పాతని పొందిన విధానాలకి నేను బానిసని కాను ధర్మశాస్త్రానికి నేను బానిసని కాను నేను స్వతంత్రుడని విడుదల పొందిన వాడిని కాబట్టి నాకు ఇవి బహుతేటగా అర్థమైతాయి ఎందుకంటే వ్యూహానుభక్తునికి బయలుపరచబడ్డ ఈ దర్శనము వ్యూహానుభక్తునికి ఉన్న ప్రేమ ఏశ్వర పట్ల నాకు కూడా నేను ఇది అర్థం చేసుకోలేను కాబట్టి ఇప్పుడు నాలుగవ అధ్యయము మొదటి ఒక మూడు నాలుగు వచనాలే నేను మీకు చూపిస్తాను వచ్చే వారము దీర్ఘంగా నాలుగవ వశ్రం చల్తాం ఎందుకంటే దాన్ని మనం ఏ హెచ్కల్ గంధంలో చూస్తాము నాలుగవ వచనంలో ఉన్న నాలుగు జీవరాశుల గురించి ఆయన సింహం చుట్టు ఇరవై నాలుగు పెద్దలు ఉండేను దాని తర్వాత చూస్తాం మనము ఆ జీవులు రకరకాల జీవులు ఎనిమిదవ వచనం నాలుగు జీవులకు సంబంధించిన ఆ ఏడవ వచనంలో మొదటి జీవి సింహం అంటేది రెండవ జీవి దూడం వంటిది మూడవ జీవి మనుషుని ముఖము నాలుగవ జీవి ఎగురు పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులకు సంబంధించినవి నేను కొంత కొన్ని వారాలు డీటెయిల్గా ధ్యానిస్తాను ఎందుకంటే చాలా పెద్ద బోధ అది మీరు ఎప్పుడు ధ్యానించకపోయిండొచ్చు మీ లైఫ్లో మీకు పాస్టర్స్ చెప్పకపోయిండొచ్చు కానీ ఆశతోని మనం వీటిని నేర్చుకోవాలా వాటిని నెమరి వేసుకోవాలా నీ వృద్ధంలో భద్రపరచుకోవాలా నేను ట్వంటీ ఇయర్స్ క్రితము వీటిని ధ్యానించినా ప్రకటించినా మళ్ళా ట్వంటీ ఇయర్స్ తర్వాత నా జీవితంలో ఇంకొక అవకాశం వచ్చింది ఇది అంతే సైకిల్స్ లాగా వస్తూ ఉంటాయి ఒక సైకిల్ అయిపోయినాక వస్తూ ఉంటుంది ఇంకొక సైకిల్ లాగా వస్తుంటాయి నెక్స్ట్ సైకిల్కి ఎంతమంది ఉంటామో కూడా తెలియదు ఎంతమంది కలిసి ఉంటామో కూడా తెలియదు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినో కూడా మనకు తెలియదు ఇంకొక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎట్ ఉంటే పరిస్థితి మీకు తెలుసా ప్లేస్లో వచ్చేస్తాడేమో ఆ సైకిల్స్ రాకముందు వీటిని సంపూర్ణంగా నేర్చుకోవాలా మనం ప్రతి విషయంలో అభివృద్ధి పొందడం దేవుని చిత్తం మనం ఎన్నిసార్లు గమనిస్తుంటాం కొలసలు రాసిన పత్రికలో కాబట్టి ప్రతి విషయంలో నువ్వు అభివృద్ధి చెందాలా నీకు ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ పట్టుబడి నేర్చుకోవాలా నువ్వు ఫారినర్ లాగా మాట్లాడడం నేర్చుకోవాలా నీకు హిందీ రాకపోతే హిందీ పట్టుబట్టి నేర్చుకోవాలా తమిళ్ రాకపోతే తమిళ్ నేర్చుకోవాలా కన్నడ రాకపోతే కన్నడ నేర్చుకోవాలా తెలుగు రాకపోతే తెలుగు నేర్చుకోవాలా మ్యాథమెటిక్స్ రాకపోతే మ్యాథమెటిక్స్ పట్టుదలతో నేర్చుకోవాలా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ అయిన అంతే ఏ సబ్జెక్ట్ అయినంతే సమస్తం ఆయనకి సాధ్యం నమ్ముట నీ వలన అయితే కాబట్టి ఆసక్తితో వీటన్నింటి నేర్చుకోవాలా అదే రీతిగా బైబుల్ వాక్యం కూడా సంపూర్ణంగా దాంట్లో లీనం అయిపోలేవు నువ్వే వాక్యం అయిపోలే ఎందుకంటే పౌలు చెప్తాడు మనము సజీవమైన సువా ఆ యొక్క పత్రికలతో పోల్చుతాడు ఎక్కడున్న వాక్యం ఎవరన్నా చెప్పగలగలేదు ఎఫ్ఎస్ఏ మన పౌల్ అంటాడు విఆర్ ద యూఆర్ ద లివింగ్ ఎపిసల్స్ అని రెండో కొరింతలు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఉంది వాక్యం చూడండి సరే రెండో కొంతలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ రెండవ కొంతలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండు మూడు వర్షాలలో మనం చూస్తాం దాన్ని రెండు మూడు వర్షాల నుంచి అవుతాం చూడండి మా హృదయల మీద వ్రాయబడియండి మనుషులందరూ తెలుసుకోవచ్చు చదువుకుని చిన్న మా పత్రిక మీరే కారా కాబట్టి మనమే సువార్తలంట మనమే పత్రికలంట ఇది బహు ఆశ్చర్యకరమైన వాక్యం కాదా చెప్పండి నువ్వే వాక్యం అయిపోవాలంట నువ్వు నడుస్తుంటా అందరూ సువార్త చూడాలంట అందరూ అందరూ పత్రికలు చూడాలంట ప్రతి బ్రదరు ప్రతి సిస్టరు ఒక పత్రిక కావాలంట ఎప్పుడు ఎప్పుడైనా ధ్యానించడం వీరితిగా వాక్యం కాబట్టి నువ్వు నిజంగా వాక్యంలాగా తయారైనవా ఏ స్ప్రూపే వాక్యం కదా గ్రంథపు చుట్టలో నేను ఉంటున్నాను దావిదరాజు అంటే దావిదరాజు కూడా వాక్యం అయిపోయి కొంతకాలానికి మనం అందరం అట్లా సంపూర్ణమైన పత్రికల్లాగా తయారుకొనం మనల్ని చదువుతారంట మనుషులు అట్లా పత్రిక పలాని బ్రదర్ పలాని సిస్టర్ని చదువుతారంట వాక్యం నిన్ను నువ్వే పత్రిక అయిపోతావు కాబట్టి అటువంటి పత్రిక లాగా అంటే మటుకు నువ్వు ఏ రీతిగా సిద్ధపడాలనో ఊహించుకో కాబట్టి ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మనం ఇప్పుడు మరి తీరుగా ధ్యానిస్తాం చూడండి మొదటి వచ్చినం ప్రటన గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి వర్షంలో ఈ సంగతులు జరిగిన తరువాత ఈ ఏ సంగతులు అని మనం ప్రశ్నించుకోవాలో ప్రతిసారి వాక్యం ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే మూడవ అధ్యాయం వరకు అంటే రెండు మూడు అధ్యాయాలలో జరించిన వాక్యాలు రెండు మూడు అధ్యాయాలు ఏం జరిగినాయి అంటే క్రైస్తవ సంఘము ఎట్లా తయారు చెడిపోయిందని ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే క్రైస్తవ సంఘము మొత్తం చెడిపోయినాక ఏం జరుగుతుంది అనేది ఏం జరుగుతుంది ఆయన వచ్చి తీర్పు తీరుస్తాడు అంతే ఈ లోకానికి అదే చాలాగవ అధ్యాయం స్టార్ట్ అవుతుంది ఈ సంగతులు జరిగినాక మనుష కుమారి లోకాలకు రావడము ఈ లోకానికి తీర్పు తీర్చడము తన బిడ్డలానికి కాపాడుకోవడము దుష్టులని శిక్షించడం అదే చేస్తాడైనా కాబట్టి నాలుగవ అధ్యాయము మన ప్రభు యొక్క దర్శనాన్ని ఆరంభిస్తుంది ఇది బహు ఆశ్చర్యం దర్శనం ఈ నాలుగవ అధ్యాయం ఏకెల్ గ్రంథం చదివిన కూడా అర్థమవుతుంది హెచ్కెల్ గ్రంథం మొదటి అధ్యాయం జరించడం కూడా ఏ హెచ్కల్ గ్రంథానికి ప్రకటన గ్రంథానికి చాలా లింకులు ఉంటాయి అఫ్కోర్స్ దానిల్ గ్రంథంలో కూడా ఉంటాయి అనుకోండి చక్ర గ్రంథంలో కూడా ఉంటాయి కనెక్షన్స్ పాత నిబంధన కాలంలో చూపించిన ప్రభువు అవే విషయాలు కృత నిబంధన కాలంలో కూడా చూపిస్తుండేది బిడలే దేవుడు బిడలే అర్థం ఏంటంటే నేను నిన్న నేను నిరంతరం ఏకరిత గొప్ప దేవుడు ఆయన మారని దేవుడు నువ్వు మారాలంతే కాబట్టి మొదటి వచ్చిన ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా ఇప్పుడు యూహాను భక్తుడు మాట్లాడుతున్నాడు ఆ చెడిపోయిన ఏడు సంఘాలకు సంబంధించిన విషయాలు ధ్యానించిన తర్వాత వాటి స్థితి చూసిన తర్వాత నేను చూస్తున్నాను ఏం చూస్తున్నాను అది గో అంటే ఎంతమందికి మీకు తెలుసు యోహన్ భక్తునికి కళ్ళు లేవు ఈ వాక్యం వింటున్నారు మీరు మీకు ఎవరికైనా తెలుసా యోహన్ భక్తుడు ప్రకటన గంధం కానీ దర్శనాలు కళ్ళు లేవు ఆయన కళ్ళు పోగొట్టుకున్నాడు గుడ్డివాడైన ప్ర యోహను భక్తుడు వీటిని ఎట్లా చూడగలుగుతుంది చెప్పండి ఇప్పుడన్నా మీరు అర్థం చేసుకోండి ఈ కండ్లతో మీరేం చూడలేరు నీకు ఆ కండ్లు కావాలా ఈ కండ్లు లేకపోయినా ఆ కండ్లు నీకు ఉంటే చాలు ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తారు ఈ లోకంలో ఎంతమంది గుడ్డి వాళ్ళు ఎంత మంచిగా జీవిస్తారు ఎంత మంచి నడుచుకుంటూ పోతారు మీద వాళ్ళు స్పర్శతోనే చూస్తారు నువ్వు కండ్ల చూపుతో చూస్తావు అంతే తేడా వాళ్ళు స్పర్శతో నిగ్రహిస్తారు ఇది రాయి ఇది స్తంభం అని ఆ కట్టె పట్టుకుంటారు ఆ కట్టె నుంచి వాళ్ళకి స్పర్శ తగులుతుంది ఎక్కడ ఏముంది ఏడు ఎక్కడికి వచ్చారు తర్వాత చెవుల మీద ఆరపడతారు వాళ్ళు ఎక్కువ సౌండ్స్ మీద ఎక్కడి నుంచి డైరెక్షన్స్ నుంచి వస్తున్నాయి సౌండ్స్ అది క్రైస్తవ జీవితానికి చాలా అవసరం అబ్జర్వేషన్స్ చాలా ముఖ్యమైనవి మనకి చాలా కేర్ఫుల్ గా మనం ప్రతి అబ్జర్వ్ చేయాలా కాబట్టి ఇప్పుడైనా అదిగో పర్లకు ఒక తలుపు తెరబడి ఉండేను అని చూస్తున్నాడైనా ఇంకుటి ఎట్లా చూస్తారు చెప్పండి అంటే ఆయన ఆత్మీయ కన్నులు తెరుచుకుని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఈ లోకంలో ఈ కన్ను ఎంత వృధా మన జీవితాలు ఈ లోకాన్ని సంపాదించుకుంటున్నాము ఉద్యోగాలు సంపాదించుకుంటున్నాం జీతాలు సంపాదించుకుంటున్నాం అయినా కానీ తృప్తి లేదు బరకత్ లేదు ఏ విషయంగా బరకత్తు లేవు నువ్వు ఆత్మీయంగా బరకత్ పొందలేకపోయినావు ప్రకృతి సహజంగా బరకత్ పొందలేకపోయినావు నువ్వు లక్ష లక్షల డబ్బులు సంపాదించినావు ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోయినావు ఒక కారు కొనుక్కోలేకపోయినావు మంచి స్కూల్స్ ఎలా మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నువ్వు పొందుకోలేకపోతున్నావు చూడండి అంటే నీ సంపాదనలో ఎందుకు ఆశీర్వదం లేదు ఎంతగా ప్రయాసపడుతున్న ఆశీర్వాదం ఎందుకు లేదు ఆశీర్వదం వాడు సమృద్ధిగా సంపాదించుకుంటాడు కష్టపడకుండా అవి ఆత్మీయ చిహ్నాలు కాబట్టి ఇప్పుడు చూడండి అదికో పరిలోగా మందు తలుపు తెరబడి ఉండేను మరియు నేను మొదట వినిన స్వరము అంటే మొదట అధ్యాయంలో మనం చూసినాం ఆ స్వరం దాని గురించి ధ్యానించడం కూడా అది ఒక బూరధ్వనిలాగా ఉంటుంది ఆయన స్వరం మన ప్రభు మాట్లాడితే బూరధ్వనిలాగా ఉంటుంది ఆ స్వరం అంటే ఎంత వైబ్రేట్ అవుతుందో ఊహించుకోండి బేస్లో వైబ్రేషన్ ఉంటే ఇంక మనం ఒళ్ళు జల్దరిస్త గుండె ఆగిపోతుంది అన్నట్టు స్వరం నేను ఫస్ట్ టైం విన్నప్పుడు మొత్తం ఐస్ లాగా అయిపోయింది నా బాడీ ఏం గదు నా బాడీలో అంత అంతగా ఉంటుంది స్వరం ముప్పై సంవత్సరాల క్రితం ఆయన స్వరం విన్నా నేను ఇప్పటికీ జ్ఞాపకం తీసుకుంటున్నాది ఎన్నిసార్లు నేను నిన్ను క్షమించాలా అని మాట్లాడండి ఒకసారి అంతే నేను ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు బ్యాగ్ వెళ్ళలే ఆ స్వరం విన్న రోజు నుంచి రోజు వరకు నేను కాంప్రమైజ్ అయ్యగలను నేను బహు భయంకరమైన పాపపు దశలు దాన్ని అసహించుకున్నా సులువుగా తప్పించుకున్నా అది దేవుడు నాకు అనుగ్రహించిన కృప ముఖాముఖిగా పాపం దగ్గరికి వచ్చినా నేను తప్పించుకున్నా ఎన్నిసార్లు ఒక్కటిసారి కాదు రెండుసార్లు కాదు కట్టలు కట్టలు డబ్బులు తీసుకొచ్చినా నేను అప్పులు తీసుకోలేదు లంచాలు తీసుకోలే ఎంతమంది స్త్రీలక్షణ నేను ఎదుర్కొన్నాను యోహాను మన యోసేపు లాగా తప్పించుకున్నాను ప్రతి దశలో ఆ ఒక్క స్వరము నా జీవితాన్ని మొత్తం ఈరోజు కూడా చచ్చిన శవంలాగా మార్చేసింది నాకు ఏవి కూడా ఆశ ఉండదు లోకంలో ఏవి కూడా రుచి ఉండదు ఉప్పున్నా కారం ఉన్నా ఏమున్నా నేను అసలు ఏం లేకున్నా ఉంటా నేను ఎంరోలేని ఉపాసం ఉంటాను నేను ఆ ఒక్క స్వరం నన్ను అట్లా తయారు చేసి ఆయన దర్శనాలు పర్లోకపు దర్శనాలు నేను కూడా చూడగలిగాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను వ్యూహానుభక్తులు ఎట్లా చూడగలిగేండి అనేది పర్లోకం ఒక తలుపు తెరవబడి ఉండే చూడండి ఇది తెరిచింది అంటే ఇంకా ఎండ్ టైం అయిపోయింది ఇంతకాలం అది మూ వేయబడి ఉంది ఇప్పుడు తెరవబడింది అంటే ఇప్పుడు రక్షణ అనుభవం కంక్లూడింగ్ దశకు వచ్చేసింది ప్రపంచం అంతటి నుంచి మనుషులు ఆ తలుపులోనికి అడుగు పెట్టే దానికి సిద్ధమై ఉన్నారన్న విషయాన్ని అది వాక్యం జ్ఞాపకం చేసింది అది బహు ఆశ్చర్యంగా ఉంది నా కనుల కా తలుపు తెరబడడం ఏంది ఇంతకాలం మూతబడడం ఏంది గ్రంథంలో మనం చూస్తాం యాక్చువల్గా డెబ్బై వారాలకు సంబంధించిన బోధ ఈ యొక్క డెబ్బై వారాలకు సంబంధించిన బోధ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు నేను ఒకరోజు బహుధీరంగా దాన్ని చూపిస్తున్నాను ఎందుకంటే డెబ్బై వారాలకు సంబంధించిన వాక్యం నీకు అర్థమైతే ప్రవచనాలు చాలా తేటకు అర్థమవుతాయి లేకపోతే కాదన్నట్టు సగం సగమే ముక్కలు ముక్కలే అర్థమవుతుంది ఇప్పుడు మరి నేను మొదట విని స్వరము భూరధ్వని వాళ్ళ నాతో మాట్లాడగా వింటిని కాబట్టి చూడండి ఆయన భూరధ్వని ఆయన చెవుల దగ్గర ఉంటే ఆయన పరిస్థితి ఏం కావాలా అయినా కానీ జాగ్రత్తగా వింటున్నాడు ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము ఈ ఒక్కటే వచ్చినాం చూడండి ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడికి ఎక్కి రమ్ము అంటే అర్థమేది అంటే ఎక్కడికి ఎక్కి రమ్నాడు గుడ్డివాడు పట్మాసు దీపంలో ఇక్కడికి ఎక్కి రమ్ము అంటే ఎట్లా చెప్పండి అది ఆయన ఆత్మ ఇక్కడికి ఎక్కి రమ్ము అన్నప్పుడు ఆయన ఆత్మని మధ్యాకాశం తీసుకపోయి చూపిస్తాను అనిపిస్తుంది లేక పరలోకాన్ని తీసుకపోయి చూపిస్తున్నాను అనిపిస్తుందా ఇది పరలోకంలో జరుగుతుంది కాబట్టి నేను అనుకుంటా ఇక్కడికి ఎక్కి ఆయన ఆత్మ ప్రయాణం చేసినట్లు నేను అనుకుంటున్నాను అక్కడ పోయి ప్రభు సన్నిధిని నిలబడింది అనుకుంటున్నాను ఇప్పుడు చూడు ఇక్కడికి ఎక్కిరాము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరిచదని వెంటనే నేను ఆత్మ వశడి అంటే ఆత్మ వశంలోకి వెళ్ళిపోయినా ఆత్మ నన్ను అది ఒక పర్లోకి మందు ఒక సింహాసనము వేయబడి ఉండను సింహాసనం మందు ఒకడు ఆసనుడు అయి ఉండేను చెప్పండి ఎవరన్నా ఇతను ఎవరు సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు ఎవరు అయితే ఇక్కడికి ఎక్కిరము అని చెప్పబడ్డ ఈ వాక్యాన్ని దగ్గర దగ్గర ఒక ఎనభై తొంభై దగ్గర దగ్గర ఇయర్స్ అనుకోండి దగ్గర దగ్గర మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నాడు కాబట్టి నాలుగవ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది అన్న బోధ ప్రపంచం అంతటి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ర్యాప్చర్ బోధ సంఘం ఎత్తబడుట అనేది నాలుగవ అధ్యాయంలో కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బా యోహను భక్తున్ని దేవుడు ఇక్కడికి ఎక్కిరమ్మ అంటున్నాడు ఆయన ఆత్మలో అక్కడికి పోయినని చెప్తుంది ఆ వాక్యం ఆయననే చెప్తున్నాడు వెంటనే నేను ఆత్మవోషణ్ణైతే కాబట్టి ఆయన ఆత్మను దేవుడు తన ఆత్మ ద్వారా తీసుకొని వెళ్ళాడు అన్న విషయం నాలుగవ వచనంలో మనం చూస్తున్నాం రెండవ వచనంలో చూస్తున్నాం వెంటనే నేను ఆత్మవచనం అదిగో పరలోకం ఒక సింహాసనం వేయబడి ఉండెను సింహాసనం అందు ఒకడు ఆశ గుడ్డివాడైన యోహాను ఆ దర్శనాన్ని చూస్తున్నాడు పరలోకంలో ఇప్పుడు ఆయన ఆయన ఆత్మ అయితే నేను కొంతకాలం కిందంటే నేను అనుకుంట రెండు వారాల క్రితం అనుకుంటాం మూడు వారాలు లేక ఒక వన్ మంత్ క్రితం చూపించిన పరలోకంలో మనుషులు ఎట్లా ఉంటారు అనేది ఎన్ని పరలోకాలు ఉన్నాయంటే కనీసం ఒక ఏడు ఉంటాయి అన్న విషయాలు నేను చూపించిన యోహన్ మన పావులు మటుకు కనీసం మూడిటిని దాటిపోయినాడు మూడింటిని కూడా ఆయన ప్రతి ప్రతి ఆకాశం ప్రతి పరలోకంలో రకరకాల జీవరాశులు ఉంటారు వాళ్ళు దేవుని పనులు చేస్తూ ఉంటారు ఇప్పుడు మన లోకంలో మనం ఎట్లా పనులు చేస్తున్నామో వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు ఉద్యోగం చేసుకోవడం కూడా దేవుని సేవనే అందుకు నీ ఉద్యోగంలో చాలా కష్టాలు ఉంటాయి వాడు చేయనడు నీ విజయం పొందనే నువ్వు ఈ సత్యం గ్రహించినప్పుడు నువ్వేం చేస్తావు నీ ఉద్యోగంలో విజయం పొందడానికి ప్రయాసపడతావు నేను కాంప్రమైజ్ అయ్యే నా ఉద్యోగంలో నాకు కష్టం ఉన్నా నేను విజయం పొందుతా ఎందుకంటే నాకు అది దేవునిచ్చిన కృప ఎట్టి పర్సెంట్ నేను విఫలం కానే కానీ నా ఉద్యోగంలో దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటా ఎంత కష్టతరమైన కానీ ఎదుర్కొంటా ఎంత గొప్పవాడైనా కానీ ఎంత చదువుకున్నవాడైనా కానీ వాడు వచ్చి ఆర్గ్యుమెంట్స్ చేస్తే నేను ప్రభుత్వ సాయం ద్వారానే ఆర్గ్యుమెంట్స్లో విజయం పొందుతా నా కొరకు కాదు కానీ ఆ యొక్క సంస్థ కొరకు ఈ సంస్థ నాశనం కావద్దు యోసేపు ఏ రీతిగా ఆగి ఐ నేను కూడా అట్ని కాపాడతా ఎక్కడ పనిచేస్తా అక్కడ ఆ సంస్థలను కాపాడుతున్నాను ఎందుకంటే ఎంతమంది బతుకుతారు ఎంతమంది జీవిస్తారు పైగుప్తిని అందరూ నశించుకోకుండా ఉండాలంటే యోసేపు ఉండాలా అట్లనే నువ్వు నేను ఉండాలా మన ఉద్యోగశాలలో నాకు ఏం రాదు బ్రదర్ అంటే కాదు నువ్వు ఎదుర్కోవాలో వాటిని విశ్వాసంలో విజయం పొందడం నేర్చుకోవాలా ప్రయాస పడాలా గంటలు గంటలు ఖర్చు పెట్టాలా నేను ఈరోజు కూడా మూడు నాలుగు వందల పేజీలు చదువుతా చాలా కష్టం చాలామంది ఉంటారు బ్రదర్ నీకు ఇంకా కంటి కంటి అద్దాలు రాలేదా అంటే ఎందుకంటే నేను నా కండ్లను బాగా వాడుకుంటున్నా కాబట్టి నాకు అద్దాలు రావట్లే వాళ్ళు వాడడానికి కండ్ల అద్దాలు వస్తున్నాయి ఈరోజు జోక్ చేస్తలేను సీరియస్గా చెప్తున్నాను ఈ విషయం కంటి అద్దాలు ఎందుకు వస్తాయంటే ఇచ్చిన కండ్లను వాడుకోకపోవడం వలన నువ్వు దానికి ఎప్పుడు సాధన పెట్టినో ఎప్పుడు చదివిన నువ్వు ఒక ముప్పై నలభై పేజలు చదవకపోతే నువ్వు ప్రొఫెషనల్ ఎట్లయితేవి దేవుని వాక్యం కూడా అంతే కదా నువ్వు బైబిల్ని ఎన్నిసార్లు తిరిగేసినావు ఇంతవరకు ఒక వంద సారాలని జరిగేసి ఉంటావా నీ లైఫ్ లో సంవత్సరానికి ఒకసారి చదివినా నీకు ఇరవై సంవత్సరాలు ఇంకో నీ జీవితం నీకు ముప్పై సంవత్సరాలు ఇంకో ముప్పై సార్లు చదివిన అలా కదా మనం ఎందుకంటే మనం అట్లా చేయలేదు అందుకంటే మనకి ఎవ్వరు చెప్పలేదు ఎప్పుడు చెప్పినా చేస్తున్నామా అప్పుడంటే జరిగిపోయింది ఇప్పుడు జరుగుతున్నది కదా ఇప్పుడు అవకాశం ఉంది కదా ఈ రోజు కానీ ఆది కాణం నుంచి స్టార్ట్ చేసి ఒక బుక్ పక్కన పెట్టుకొని రాసుకొని డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటా ఉంటే నువ్వు వాక్యంలో నానబడితే నువ్వు కూడా ఒక పత్రిక లాగా తయారవుతాం ఇతరులకు నీ జీవితం ఎట్లా తయారు కావాలా నేను అట్లనే ప్రయాసపడుతున్నా ప్రతి ఆకాశం ప్రతి పరలోకంలో జీవరాశులు ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు నేను చెప్పిన వాళ్ళు ఉంటారు రంగులు రంగులుగా స్ఫటికంగా గ్లాస్ లాగా ఉంటారని కూడా చెప్పిన ఇక్కడ చూడండి ఇప్పుడు మూడో వచనంలో అదే రీతి ఉంటుంది అక్కడికి నేను వాక్యాన్ని ముగించేస్తా మూడో వచనంలో ఆ సింహాష్టం మీద ఆసరిని ఉన్నవాడు ఎట్లా ఉన్నాడు అన్నాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు అంటే ఆయన బాడీ ఆయన శరీరం అట్లా ఉందన్నట్టు సూర్యకాంతం అంటే అది ఎంత దగ్గ మెరుస్తుంది అదొక మెటల్ లాగా రకరకాల డైమండ్స్ రకరకాల జూల్స్ పద్మరాగంలు అన్నట్టు జూల్స్ అంటారు అంటే అట్లా ఆయన శరీరమే గ్లాస్ లాగా ఉండి నిగ మెరుస్తుంది అన్నట్టు రాళ్లలాగా మరకథం వలే ప్రకాశిస్తున్న శరీరం మరకథం వలే ప్రకాశించిను మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఈశ్వరం ఎట్లాగా అనిపిస్తున్నాడు ఆయన శరీరం ఈ లోకంలో మానవ శరీరంలో ఆ లోకంలో చూడండి సూర్యకాంతం తన శరీరం అంతా రాళ్ళు ప్రకాశిస్తున్న రాళ్ళు అంటే మొత్తం వెలుగును ధరించుకున్నాడు ఆయన వెలుగునే వస్త్రంలాగా ధరించుకున్నాడు ఆయన దాని తర్వాత వక్ష సింహాసనమును ఆవరించి ఉండేను రెయిన్బో అంటారు ఇంగ్లీష్ లో ఆయన సింహాసనము చుట్టూ ఆ రెయిన్బో ఉంది రకరకాల రంగులు అన్నట్టు దాని తర్వాత నాలుగవ వచ్చిన సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములు ఆ సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు సింహాసనం ఈ సింహాసనంలో 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటంలో పెట్టుకున్న వారై కూర్చుండేరి కాబట్టి వీళ్ళంతా ఆ పురాతనమైన భక్తులు ఒక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే పన్నెండు గోత్రికల పెద్దలు పన్నెండు అపోస్లోనే వరకు చెప్తుంటూ నేను ఇక్కడ చదివిన రాజ పాలన చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఆయన రాజు అయితే వీళ్ళంతా రాజులు ఆయన రాజులకు రాజు మహారాజు వీళ్ళంతా తెలియని వస్త్రాలు ధరించుకున్నారు అనేది ఒకటి బాగా అర్థం తర్వాత సువర్ణ కిరీటంలో పెట్టుకున్న వారై కూర్చుంటే ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరములను బయలుదేరుచున్నవి కాబట్టి ఇది దీనికి సంబంధించి మనం ఎన్నిసల ధ్యానించినాం కూడా ఆ మెరుపులు ధ్వనులు సిం ఇవన్నీ మనం ఎక్కడ చూస్తామంటే ఈ నిర్గామా కాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం కొంతకాలం కిందట ధ్యానించినాం అది కూడా నిర్గామా కాండము ఇరవై నాలుగవ ఆ మెరుపులు ఉరుముల ద్వన్లెట్లు చూడండి ఇరవై నాలుగవ మరియు ఆయన మూసెతో ఎట్లా నీవు నీవును ఆహ్వాణను నాదాబును అభ్యూహను ఇస్రాయిల్లో పెద్దలలో డెబ్బై మంది యుహోవ యుద్ధకు ఎక్కి వచ్చి దూరంలో సాగిలపడుడి మూష మాత్రము యుహోవాను సమీపింపవలను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మోషే వచ్చి యహోవ మాటలన్నింటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను ప్రజలందరూ యహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేశాను చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చేది మరియు మోసే యోహో యహోవా మాటలన్నింటినీ రాసి ఉదయం కొండ దిగువనకు బలిపీఠమును ఈసాయిలు పన్నెండు గోత్రంలో చెప్పున పన్నెండు సమములను కట్టి ఇస్రైల్లో వస్తువులను పంపగా వారు దాన బలులను అర్పించి యహోవాకు సమాధాన బలుగా కోడలను వధించిరి దాని తర్వాత పదవార వచనంలో మూసే కొండ మీదకి ఆ మేఘము కొండను కమ్మెను పదహార వచనంలో యహోవా మహిమ సీనాయి కొండ మీద మేఘము ఆరు దినములు దాన్ని కమ్ముకొనను ఏడవ దినమున ఏడవ దిన ఆయన ఆ నుండి మోషను పిలిచినప్పుడు యహో ఆ మహిమ కొండ శిఖర మీద దహించు అగ్ని వలె ఇసైల కనులకు కనబడిను అప్పుడు మోసె ఆ మేఘంలో ప్రవహించి కొండ మీదకి ఎక్కాను మోస కొండ మీద రేయిం భగలు దినములు ఉండేను ఇది బహు ఆశ్చర్య నిందిక ఇరవై నాలుగు తప్ప ఎవరు ఆయన సందర్లో పడలేదు ఇక్కడ మోసె ఒక్కడే ఉండగలిగిండు ఆ ఉరుములకు వాళ్ళు బెదిరిపోయిన కిందనవారు కాబట్టి ఇది ఒకసారి మనకి చూపించినాడు నిర్గామా కాంట మిరణాలు అద్యంలో మరోసారి మనం ఈ చివరికి కాలం ముగించినప్పుడు చూస్తున్నాం అయితే ఇక్కడికి ఎక్కి రమ్ము అన్నప్పుడు దాన్నే ప్రకటన గ్రంథంలో రెండో నాలుగో అద్యంలో ఉన్న ఈ వాక్యాన్ని ఆ యొక్క ర్యాప్చర్ బోధకులు దాన్ని ఏం చెప్తుందంటే చూడు ఇక్కడనే సంగడుతుందని కానీ మనకు తెలుసు ఇక్కడ ఎకీర్ అమ్మ అని ఎవరునన్నాడు యోహన్ భక్తుని అన్నాడు సంగ ననలే అయితే ఈ ఈ క్యాప్చర్ స్టార్ట్ అయిందంటే ఎయిటీన్త్ సెంచరీలో నేను విచూపించిన రేట్స్ డేట్స్తో పాటు ఒక రికార్డింగ్స్ లో ఉంటుంది అది ఇంగ్లీష్ ఫాస్టర్ ఒక జాన్ నెల్సన్ డార్బి అనే ఆయన ఐర్లాండ్లో ఒక అమ్మాయికి ఎలిజబెత్ అమ్మనే ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో అమ్మాయి ఎంతో కాలంగా వ్యాధిగ్రస్తురాలు అయ్యి పండుకొనింది మీద చివరికి ఆమ్మై అమ్మాయి ఒక దర్శనం చూసింది దాని తర్వాత ఆ అమ్మాయి స్వస్థత పొందినాక బయట వచ్చి చర్చలు చెప్పింది ఒక దర్శనం ఈ దర్శనం నేను అందరూ ఇట్లా గాలిలో నేను చూస్తున్నాను ఈ వాక్యము ఆ టైంలో అక్కడ పాస్టర్ ఉన్నాడు ఆయన జాన్ నెల్సన్ డార్బీ అనే పాస్టర్ ఆ పాస్టర్ ఆ అమ్మాయి చెప్తున్న దర్శనాన్ని విని దాన్ని ఐర్లాండ్ నుంచి ఇంగ్లాండ్కి ఇంగ్లాండ్ నుంచి యునైటెడ్ స్టేట్ తీసుకుపోయి అక్కడి నుంచి స్ప్రెడ్ చేసింది ప్రపంచానికి ఈ నెల్సన్ డార్బీ అనే వ్యక్తి ద్వారా ర్యాప్చర్ బోధ ప్రపంచానికి పరిచయమైంది ఎప్పుడంటే లాస్ట్ టూ హండ్రెడ్ ఇయర్స్ కానీ అపోజ్లో కాలం మొదలుకొని ఈ పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఎవరు కూడా దాన్ని ప్రకటించినట్లు మనం ఒక్క పుస్తకం చూడము ఒక్క ఆధారం చూడడం బైబిల్లో బైబిల్ కాదు సంఘ చరిత్రలో ఎక్కడ కూడా చూడం మనం కానీ లాస్ట్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచే ఇది స్ప్రెడ్ అయింది దానికి ఒక్క బైబుల్ ఆధారం లేదు లేని వాక్యాలను నమ్మినప్పుడు అది విశ్వాసం కాదు కదా విశ్వాసంలోకి వెళ్ళి తప్పిపోవడం దాన్ని ఎంత సమర్థించుకున్నా అబద్ధం అబద్ధమే అందుకే దాన్ని మనం ర్యాప్చర్ కల్ట్ అంటాం మన గ్రూప్లో కల్ట్ అంటే సత్యం నుంచి తరలిపోయిన గుంపుని కల్ట్ అంటాం ఒకటి ర్యాప్చర్ కల్ట్ అంటే దేవుని సత్యాన్ని నుంచి బయటికి వచ్చేసిందాన్ని దాన్ని సమర్థించుకుంటూ ఉంటున్నట్టు కాబట్టి ఇప్పుడు చూడండి వాక్యాన్ని నేను ఇక్కడికి ముగించేస్తాను వ్యూహాన్ సువార్తలు ఒక వాక్యాన్ని చూపించి వాక్యాన్ని ముగిస్తా ఉన్నా చివర దీర్ఘంగా చూపిస్తాం మళ్ళా సువార్త పదహారవ అధ్యాయం యోహన్ సు వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచనం చూడండి నాయందు మీకు సమాధానం కలుగున్నట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకున్నాడు నేను లోకమును జయించి ఉన్నానని కాబట్టి నాగవ అధ్యాయం దాటిందంటే ప్రకటన ఇంకా శ్రమల గురించి మనం ధ్యానించబోతున్నాం శ్రమలు చూడబోతున్నాం కానీ అనేక ఫలియాలు నేను చూపించినాను శోధనలోకి పోకుండా తప్పించము అని ప్రార్థించమన్నాడు ఈశ్వర వరలోక ప్రార్థన మమ్మల్ని చోదేకాశుని తప్పించమన్నాడు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ధైర్యం తెచ్చుకోండి ఈ లోకంలో మీకు శ్రమలు కలుగురు అన్నాడు ఈ శ్రమలలో ఎవరు చిక్కబడతారు ఎవరు చిక్కబడరు నేను చూపించిన ఎన్నిసార్లు వాక్యాలలో గొప్ప జనం అందరూ చిక్కబడతారు లక్ష మంది తప్పించుకుంటారు కాబట్టి నువ్వు ఏ గుంపులున్నావో గుర్తు తెలుసుకుంటే నువ్వు ఈ లోకాన్ని జయించగలవు లేకపోతే నువ్వు దుఃఖం దుఃఖ సాగారంలో మునిగిపోయి నీ కాలాన్ని ముగించుకుంటావు అటువంటి దుఃఖంలో నీ జీవితాన్ని ముగించుకుంటావా విజయోత్సాహాలతో ప్రభునన్ను ఆనందిస్తూ ఆయన కొరకు సాక్షిగా జీవిస్తావా ఆ తీర్మానంతో ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం మన హృదయలను మనం పరిశీలించుకుని ఆ తీర్మానాన్ని చూసుకోవాలా ప్రభు నేను గొప్ప గుంపులో ఉండను నేను లక్షా గుంపులో ఉంటాను ఇటువంటి సత్యాన్ని గ్రహించి నేను ఆ మతపరమైన బోధ నుంచి బయటకు వస్తే అబద్ధం అది దుష్టి నుంచి పుట్టిన బోధ మోసకరమైన బోధ మనుషులని తను ఆ యొక్క నరకాన్ని కానీ బైబిల్లో ఉన్న తాజా మన్నాన్ని పొందుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చిండు కాబట్టి ఆయనకే వరణాలు చెప్తూ ఈ వాక్యాన్ని ముగించుకుందాం పరశు తరవాత తండ్రి మీ పర్ణాలైనా మీరు అనేకమైన పర్యాల నిర్మాణం హెచ్చరిస్తున్నారు ఈ లోకంలో మీకు శ్రమ కలిగి ఆయన నువ్వు ధైర్యం తెచ్చుకున్నాడు అన్నారు ప్రభుత్వం ఎందుకంటే దాన్ని ఏ రీతిగా ఎదుర్కోవాలి ఏ రీతిగా దాని నుంచి మేము బయటకుందా బయటకు రావాలి అందులో చిక్కపాట వారిని ఏ రీతిగా మీ ఈ లోకానికి జయించినారు కాబట్టి మేము కూడా జయించాలా అటువంటి జయోత్సవాలతో మేము కలిగి ముందు బోలాలను సహపడమని ఏ శుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గొప్ప మధ్య కాలశంలో ప్రభావ సమయంలో ప్రభావం అనుకరించిన ప్రభావం మాత్రం మాట్లాడిన ప్రభావనికి వందాలిసా నా దేవన ప్రభానికి వందలాలిసిన ప్రభావత ఏడు స్థానాల ప్రభావీ గొప్ప కొన్ని ప్రభావ చివరి సంఘం కూర్చున్న ప్రభావ లౌదం పెట్టిన ప్రభావం స్థానం బయట ఉన్నారని ప్రభావ తలుపు తిరుతున్నారు ప్రభావ నా దేవాలి ప్రభావ అలాంటి కాలంలో సంఘకాలంలో మేము ప్రభావ కాబట్టి మీ ప్రతి ప్రభావ మా హృదయమైన మందిరా మీరు ఉండాలి ప్రభావ వాళ్ళ హృదయంలో ప్రభావం తోటి వలరు ప్రభావ అందుకే ప్రభావ తలుపులు తడుతున్నారు ప్రభావితలుపు తీస్తారని ప్రభావ దేవ ప్రభావికి ఆ రీతి ఉన్న ఈ కాలంలో అదే రీతిగా జరుగుతున్న ప్రపంచం అంతా కాబట్టి ప్రభావ హృదయమైన తలుపులు మీరు తడుతున్నారని ఆత్మీయంగా మీరు ప్రభావ కాబట్టి ప్రభావ హృదయంలో మీరు ఉండాలి ప్రభావ మా హృదయంలో మీ సింహాసనం ఉండాల ప్రభావ నా హృదయమే మీకు పరిశుభ్ర స్థలంగా ఉండాల ప్రభా దేవా నా ప్రభా విసి కాదు మీరు ఏర్పడుతున్న ఆరాధన స్థలం ప్రభావ బిల్డింగ్స్ కాదు ప్రభావ గొప్ప అలాంటి ఆరాధన స్థలం ప్రభావం కోరుకున్నారు ప్రభావ హృదయాన్ని దాన్ని ఆధారీ ఆరా ఆరాధించే వాళ్ళు ఆత్మకృందని ఆరాధించాలని ప్రభావ మీరు మాట్లాడినప్పుడు ప్రభావ అలాంటి కాలంలో ఉంటాను అమ్మ ఒక కాలం వస్తున్నాను ఆ కాలంలోనే ఉంటాను అది వచ్చింది ప్రభావ ఎవరు కూడా ప్రభావం కలిగిస్తలేదు ప్రభావ మనుషుల బలనీతలో ప్రభావ పట్టుకొని పోతున్నారు ప్రభావరించడం కాదు ఒక జీపించే ప్రభావ తన్ని మాకు వండుకున్న ప్రభావం ఒకవేళ బలహీతలు తొలగించమని ప్రార్థిస్తున్నాయి మీరే ప్రభా మాకు మందిరం ప్రభాన ఇస్తే ప్రభావం హృదయాన్ని మందిరంగా మారుతున్న ప్రభావీ వందాలుస్తా నా తన్నిస్తే ప్రభా మా హృదయం మందిరంలో నివసించాలి ప్రభావం హృదయం పరిశుద్ధి ఉండాలా ఇలాంటి అపవీతితో మాలు దాన్ని మేము పరిశుద్ధి జీవించాలా నా ప్రభావం ప్రధాన గంటల నాలుగో దభ ఆ పర్లోకర తను పెరగబడింది ప్రభావ తను ఈశ్వరు ఎండు టైం కుర్తిస్తుంది ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభా రాజ్యం చేయాలని చూపిస్తుంది ప్రభా కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభా రక్షణ వార్లోకి రావాలి ప్రభా ఆయన ఇసుక ప్రభా సింహాసనం మీరు గొప్ప దేవాన్ని పొందే గొప్ప దేవుడు వేస్తే గానీ వన్ లోకానికి శ్రీప్రభ మా కొరకు ఆ రక్తం దాచినారు ఆ కలవరిశిలో మమ్మల్ని తనని మీకు పర్లోకరాజ్యం ఓ ప్రభా అర్హత మీరు మాకు అనుగరించిన ప్రభావ అర్హత మేము పొందుకునే బిడ్డలుగా మాత్ర మందిరంలో ప్రభావ ఆయన ఇసు ప్రభావాలంటే భాగ్యాన్ని మాకు ఎగిరించి దాని తగినట్టు మేము జీవించాలా ప్రభావ ఆ దేవత శ్రమల కాలంలో ఉంటుండగా ప్రభావ ప్రతి శ్రమం మేము రాబోయే దిన భయం శ్రమల కాలం ప్రభావ ఆయన ఇసు ప్రభావ గొప్ప జనం పడుతున్న సాయపండి చిన్న గుంపులో లక్ష నాలుగు వందల గుంపులు మేము ఉండాలి ఇస్తే ఆ గుంపు తగినట్టు మేము జీవించాలా ప్రభావ నా తల్లి నా దేవాళ్ళు ప్రయాసం పోనీ ప్రభావికి వాక్యం నేర్పాల ప్రభావ నా తన్ని మీరే మాకు స్థాయి పరిణామం ప్రార్థిస్తున్న మీ వాక్యంలో మీకు పత్రికలాగా మేము తయారు కావాలా మీ వాక్యంలాగా మేము తయారు కావాల ప్రభావం యోహన్ భక్తులు ప్రభావ ఆయన ఐసు ప్రభావ పనులు లేకుండా కానీ ప్రభావ కానీ ఆయన చూడగలిగినటువంటి ప్రభావ ఆత్మీయ నేతలతో ప్రభావ ఆత్మలో చూడగలుగుతు మేము అందరం మీకు ఆత్మస్వరూపులు ప్రభావాల రీతిగా మేము తయారు కావాలని ఎంతగానో ఆశిస్తున్నా ప్రభావ ఆత్మస్వరూపులుగా మేము తయారు కావాలి ఆత్మలనే చూడాలి ప్రభావ ప్రతి మనిషిని ఆత్మలను మేము వివేచించాల ప్రభావా అంటే ఆత్మీయ ప్రపంచబెట్టడం నా తనేసి ఒక దశ నుంచి ఒక దశకు మేము అభివృద్ధి పొందుకుంటేగా ఆత్మీయ జీతం సాయప్రేమ ప్రాంతమైన ఎప్పుడు బలహీన ప్రవర్తించి బయటకు రావాలా ఓదే సంపూర్ణ ప్రభావరికి జీవించ సంపూర్ణ రక్తలను మేము పొందుకోవాల ప్రభావం ప్రభావ దేవానికి వందలు ఇస్తాయా ఓ ప్రభావ మా ఆత్మ జీవం శరీరం ప్రభు ఏకమైన ప్రభావ మీ ఆత్మతో కలిసి ప్రభు అవి సంపూర్ణంగా ప్రభు మీ శా ప్రభావం ఆయన మీ ఆత్మ ద్వారా మీరు నడిపింపబడాల ప్రభావం మానంతరంగా పురుషు మీరు బలపట్టుకోవాల మాంతరంగా పురుషుని ఓ ప్రభావ ఈ సత్యాన్ని మీకు గ్రహించేలాగానే మీరు మాకు సాయపడండి వ్యవహారం భక్తులు ప్రభావ ఆ రీతిగా ఆత్మలో కొనుక్కోబడింది ప్రభావ అలాంటి స్పిరిచువల్ ఆత్మీయమైన అనుభవాలు ప్రభావం కూడా పొందుకోలేగానే సాయపడండి ఓ ప్రవంత ఈజీ కాదు ఎంతో ప్రయాసం ఎంతో ప్రార్థన ఎంతో ప్రవణతని మీ వాళ్ళ గంటల గంట మేము ప్రార్థనలు గడపాల ప్రభావ అప్పుడే అవి పొందుకోగలం ప్రభావ ఎందుకంటే అనేకమైన భక్తులు ఆ రీతిగానే పొందుకున్నారు ప్రభావ తను వేసిన ప్రవణతండి తను వేసిన ప్రభావ ఆ రీతిగా మేము ప్రయాస పడాలా ముందుకు పోయి పెడతాగా తయారు చేయండి రాబోయే కాలానికి ప్రభావ ఎవరించి ఎవరు కాలకించి ఎవరించి ప్రకటించాలని వాటి ముందు ప్రభావం శ్రీకరణలో ప్రభావ కాబట్టి రాబోయే కాలంలో ఏం చదవబోతున్నా మేము చూడాలా మీరు నుంచి మేము నేర్చుకోవాలా మీరు ప్రభావ పరోలోక రాజ్యం ప్రభావ మీతో పాటు మేము సంభాషించాలో ప్రభావ ప్రభావ లోకానికి తిరిగి వచ్చే ప్రభావం మళ్ళీ ప్రకటించాలో ప్రభావం అంటే ఆత్మీయమైన అనుభవంలోకి మేము ప్రభావ ఆ ప్రపంచంలో మేము అడుగు పెట్టాల ప్రభావం ప్రభావ నా దేవ ప్రభావం నీకు వర్ణాలి సేయా గొప్పదేమో ప్రభావ నా దాన్ని మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ మాకు ఆసక్తి ప్రభావం మా ఆసక్తిని తృప్తి తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని ప్రతి భాషలు మేము నేర్చుకోవాలి ఇస్తే ప్రభావా ఆయన ఈసారి మీ దృష్టి పెట్టడానికి నుంచి ప్రావా ఆయన ఇస్తే ప్రభావం తన ఇస్తే ప్రభావం మీద విశ్వాసంతో మైమకొరకు ప్రభావం మేము వాడుకోవాలి ప్రభావ ఆయన ఇస్తే ప్రభావం అతను బిడ్డలు మమ్మల్ని తయారు చేయడం దాని ప్రక్రమ ఆసక్తి తెచ్చి పట్టుదల దాని ప్రభావ ఆయన ముందుకు పోయి బిడ్డలు మమ్మల్ని తయారు చేయండి మాకైనా సోమర్త నుండి తొలగించండి ఇస్తే ప్రభావ ఆయన సంపూర్ణగా ప్రభావ ప్రతి పనిని సక్రమంగా మేము చేసి బిడ్డలు మమ్మల్ని తయారు చేయండి ప్రతిదీ మేము నేర్చుకోవాలనుకుంటే ప్రభు అనుకుంటే కాదు ప్రభావం ప్రభావాన్ని పాటించే జీతం తొలగించే ప్రభావ సంపూర్ణంగా ప్రభావ మీకు విధేత చూపిస్తూ ప్రభావ మహిమ బిడ్డలు మమ్మల్ని తయారీ నడిపించుకోవాలని సాధిస్తుంది గొప్ప దేవ వైరస్ ప్రభావం మరియు భయంకరంగా విజృంభిస్తుంది ప్రభావ దేవ ఎంతో భయంకరమైన కాలంలో ఉంటాం ప్రభావ గొప్ప జనం మీద కాపాడడం ప్రభావ కనికరించండి ఎంతో మంది ప్రభా హాస్పిటల్స్ లో అడ్మిట్ కనికరించండి గొప్ప చూపించండి ప్రభావ మరొక అవకాశం బిడ్డలకు కనుగరించండి ప్రభావ ప్రతి పాపను క్షమించండి మీకు ఆకర్షించిన ప్రతి బిడ్డలైనా నా దేవ యాక్సిడెంట్ నుంచి బాగుంది కాపాడం ప్రభావ ఎంతమంది చనిపోతున్నారు బెడ్ క్లాక్ బాబా ఆర్టో టాక్స్ ప్రభావ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ప్రభావ ఆయన అది భయంకరమైన పాయిన్ ఆఫ్ ప్రభు మీరు ప్రాభ దాని నుంచి వాళ్ళు ప్రజలంతా విడుదల పొందాలా నోట్లేసి రావాలా ఎవరికి ఎలాంటి హాని చేయడానికి తెలియదు యాక్సిడెంట్ ఏం ఆగ్రహిస్తుంది నా దేవపతి ప్రిజెక్ట్ చేయాలా ప్రభావ అది ఎవరు రూపంగా బయటికి వెళ్ళిపోవాలా ఏ ప్రభావ అంటే ఆ సత్యని గ్రహించాలంటే ప్రార్థన వాళ్ళకి తీయాల ప్రభావ ఆత్మలో పరిశుభాత్మ అభిషేకం పొందుకోవాలా ఈ సత్యం మేము అనేక చూపించాలా ప్రేమతో ప్రయాసం మాకు నెగిరించండి ఓ ప్రవణ ఎత్తించాలా మీ మైమ కొరకు మేము వాడుకోవాలి ప్రతిదీ ప్రభా ఆయన మైమకు బిడ్డలకు మేము ఉండాలా ప్రభావం కాలం పర్లోకి రాతుంది ప్రభావ ఇంకా మీదటి క్రమలకాలం ఎట్లా ఆరంభ కాబోతుందో ప్రభా నాలుగైదు నుంచి మాకు చూపిస్తున్నారు ఏ రీతిగా సంఘాలు ఇక్కడి నుంచి ప్రభావైన ప్రభావ విధానం ఏ రీతిగా ఉండబోతుందని మీరు చూపిస్తున్నారు కాబట్టి బహు జాగ్రత్తగా ప్రభుత్వం నిదానించి మెచ్చుకోవాల ప్రభావం జాగ్రత్తగా అర్థం చేస్తారు మరుగుతున్న రాసుకోవాలా మీ వాక్యం ప్రభావం ప్రత్యేక ప్రయత్నిస్తావాళ్ళు ఎవరుస్తానని జీవితం ఆస్వాదించని అభిషేకించండి కొత్త సంఖ్యలకు మీరు బలపరచం విశ్వాసం ఇంకా బలపరచండి పోషించండి ప్రభావండి వైరస్ నుంచి మీరు కాపాడండి ప్రభావ వ్యాక్సిన్ మీరు కాపాడండి మీకు పత్రాలు పరచుకోండి దాని నుంచి ఏ రీతిగా తప్పించుకోవాలో ప్రభావ మీరే మాకు మార్గం చూపించండి స్థమలో నుంచి తప్పించుకునే మార్గం కూడా మీరు చూపిస్తారు ప్రభావ నేను జ్ఞానం మేము పొందుకోవాలి జ్ఞానాన్ని తమ వింపండి ప్రభు నా దేవానే మాకు స్థాయికారు నటించండి గొప్ప దేవాణాన్ని స్త్రీకి ఎంతో మంది ప్రభు రాలేదో మాకు మీరు అభిషేకించి తిరిగి ఇందులో పాల్గొనలాగిన మీ వాక్యాన్ని ప్రభావితం ఆ దేవన ప్రభావ అతని వైఖరి కాలంలో ప్రభావ ఆయన ఇసులో ప్రతి ఒక్క మేము ఆలోచించాల ప్రభావం మేము ఆదర్శంగా ఒక ప్రభావం మేము బాగులు చేసే వాళ్ళు ఉంటుంది మీరు మాకు చూపిస్తారు నేను మీకు అలాంటి నటించండి ఒక ప్రభావం మీరు మాకు నాయకులు కూడా నటించండి ప్రభావ ఇక సాయంత్ర సాయంకాల సమయంలో ప్రభావ ఇక సమయం ప్రభావం మాకు అనుగ్రహించి మేము మాతో మాట్లాడడం ప్రభావం ప్రతి ఒక్క బిడ్డ జీవించి ఎంతో మంది ప్రభావం ఈ గడిచిన కాలం అంతా గడిచిన కాలం అంతా కాచి కాపాడి రెక్కల కింద భద్రపరుచుకున్నావు తండ్రి రెక్కల కింద భద్రపరుచుకున్నావు తండ్రి ప్రభానైనా తండ్రి వాక్యంధారను ఆతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా తండ్రి ఓ గొప్ప దేవా కనిక్రమ గల దేవా వందనాలు స్తులు స్తోత్రములు ప్రభా తండ్రి యూహోను ప్రభాతం కనులు లేనప్పటికీ ప్రోడ ప్రభానాయన ఆత్మీయంగా ప్రభా కళ్ళను మీరు అనుగ్రహించారు ప్రభా ఆ కళ్ళతో ప్రభాని యొక్క పరలోకాన్ని చూడగలిగాడు ప్రభా ఈ రోజు ప్రభ నాకు మాకున్న ఈ శరీరం శరీరకంగా ఈ కళ్ళు చూడలేకపోయింది ప్రభ మాకు ఆత్మీయ కళ్ళు మీరు చూ ఇవ్వండి ప్రభా మేము కూడా చూడగలగాలి ప్రభాని యొక్క పరలోక దర్శనం చూడగల ప్రభా అలాగే నీ స్వరం మేము వినాలా ప్రభాతం అండి ఆ వినే భాగ్యం మా చెవులు దయచేయండి మా చెవులకు మీరే సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభా ఆయన మా ఆత్మీయ నేత్రాలు విప్పండి ప్రభాతం అండి ఇంతకాలం ప్రభా గుడ్డి స్థితిలో ఉన్నాం ప్రభాతండి మా కళ్ళు ఇప్పుడు స్వస్థత కలగల ప్రభాతం రీ మా కళ్ళు నీ యొక్క దర్శనాలు చూడగలగాల ప్రభాతం రీ నా వేస్తయ అలాగే ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రభాలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ ప్రతి అవస్థలు తీర్చండి వాళ్ళని మీరు పోషించండి విశ్వాసంలో బలపరచండి నాయన అనుదినం ప్రభాతం ప్రతి దినం వాక్యలో వాళ్ళు అర్థిల్లాలా ప్రభాతం రీ ఆయన నీ సంపూర్ణంగా మేము ఎదగాల ప్రభాతం నీ రాకడి వరకు మేము మీతో కనిపెట్టుకొని ఉండాలా ప్రభాతం అలాంటి కృపను అట్టి ధన్యతను ఈ ప్రేయర్ మీటింగ్లో నా ప్రతి ఒక్కరికి మీరు దయచండి ఈ వాక్యం వినబోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభా వాళ్ళ జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించండి ఈ వాక్యం ద్వారా ప్రభా వాళ్ళు రక్షణ పొందాలా నాయన వాళ్ళు కూడా సత్యంలో రావాలా ప్రభాతం రీ ఆత్మీయంగా బలపడాలా ప్రభాతం నా ప్రభా నైనా తండ్రి ఈ దేహమే నీ ఆలయం అన్నో ప్రభాతం కాబట్టి మా హృదయంలో ప్రభా నైనా మా హృదయాన్ని మేము భద్రపరుచుకోవాలా ప్రభావ మా హృదయంలో పాపం ఉండడానికి వీల్లేదు ప్రభా నా తండ్రి మా హృదయంలో మీరు ఉంటారు ప్రభాతండ్రి మీ యొక్క ఆత్మ ఉంటుంది ప్రభా మా హృదయంలో మీరు మా తోడు ఉంటారు కాబట్టి మా హృదయంలో ఎలాంటి కోపం ద్వేషం కలహాలు ఇలాంటివేం ఉండకుండా ప్రభానైనా మా హృదయం పరిశుద్ధంగా ఉండాలా మేము పరిశుద్ధంగా ఉండాలా ప్రభాతండి మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయండి ప్రభాతండి మీరు మమ్మల్ని అభిషేకించండి ప్రభాతండి నాయన ఇంకా ప్రభా సంపూర్ణంగా మేము ముందుకు సాగిపోవలగన మీ యొక్క కృపా కణికిరం మాకు దయచేయండి ప్రభా ఆయన వాక్యానుసారంగా మేము జీవించాలా ఆయన విన్న ప్రతి వాక్యం మేము ప్రకటించాలా ఆ వాక్యాన్ని ప్రకటించాలా ఆ విధంగా పాటించాలా ప్రభాత అండి ఆ వాక్యం ప్రకారమే మేము ముందుకు సాగిపోవాలా ప్రభా అటు జీవితాన్ని మాకు దయచే ప్రభాతం అండి కేవలం ప్రభా నాయన నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా నాయన మాకున్న ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఈ వాక్యం మేము మమ్మల్ని నడిపిస్తుంది ఓదారుస్తుంది ఆదరిస్తుంది మా పట్ల మమ్మల్ని ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి ప్రభాతం అండి నీ వాక్యాన్ని మేము ఆద్రపరుచుకోవాలా ప్రభానం అయినా మేమే ప్రభానం అయినా నీ వాక్యంలాగా అవ్వాలా ఒక పత్రిలాగా మమ్మల్ని మార్చండి ప్రభాతం రండి మా ఆలోచనలు మా తలంపులు కొట్టండి కొట్టువేసేయండి ప్రభా కేవలం మీ ఆలోచనలు మీ తలంపులు దయచేయండి ప్రభా నేను అపవాది వేసే ప్రతి బాణములు మేము ఎదుర్కోవడానికి మీ యొక్క కవచం మాకు దయచేయండి ప్రభాతం రీ మీ తెల్లని వస్త్రము మాకు దయచేయండి ప్రభాతం రండి మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభాన అయినా మీరు మాకు పెరిగి తనకు ఆత్మని ఇవ్వలేదు ప్రభా తండ్రి శక్తి ప్రేమయూ ఇందియే జ్ఞానేంద్రియ గల ఆత్మనే ఇచ్చారు కాబట్టి తండ్రి మేము ఇతరుల పట్ల ప్రేమ చూపించాలా ఏసయ్యా తండ్రి ఇతరులతో సమాధానంగా ఉండాలా ఇతరులను కూడా మేము కరుణించాలా కనికరం చూపించాలా నా తండ్రి వాళ్ళ కష్టంలో వాళ్ళ శ్రమంలో మేము పాల్పొందాలా ప్రభా మమ్మల్ని చెప్పించే వారి కోర్పు అలాగే మా శత్రువులను కూడా మేము ప్రేమించాలా ప్రభా తండ్రి నాయన కేవలం మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా సమస్తం మీకు సాధ్యమే ప్రభా తండ్రి నాయన ఎడారి ఓటలో కూడా ప్రభా నాయన తండ్రి అలాంటి ఎడారుల్లో కూడా నీ నీటి ఓటను పుట్టించగలవు ప్రభాత తండ్రి నీ బిడ్డల కోసం నువ్వు బండ నుంచి నీళ్ళిచ్చావు ప్రభాత తండ్రి నాయనా తండ్రి అలాగే ప్రభా తండ్రి ఆకాశాన్ని నుంచి మన్నాను కురిపించి వాళ్ళ ఆహారం వల ఆకలి మీరు తీర్చారు ప్రభా తండ్రి కాబట్టి తండ్రి నీకు అసాధ్యమైనది ఏమీ సాధ్యం కాదు ప్రభా అన్ని సమస్తం సాధ్యమే ఈ లోకంలో మాకు ఈ లోకంలో మనుషులు కష్టం అనుకుంటారు నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా కాబట్టి తండ్రి మేము కూడా నేను నమ్ముతున్నాం ప్రభా తండ్రి నీ ఆత్మనే పొందుకున్నాం నువ్వు మాలో ఉన్నాం కాబట్టి మేము కూడా సమస్తం చేస్తాం ప్రభా అట్టి విశ్వాసంగానే మా జీవితంలో సేవా విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఏ విషయంలోనైనా ప్రభా మేము సమస్తము సాధ్యం చేయగలమనే నమ్మకంతో విశ్వాసంతో ముందుకు పోవలాగినా యొక్క కృపా కనిక్రమం చూపించండి ప్రభా నాయన తండ్రి ఎలాంటి భయపడ్డం కానీ ఎలాంటి పెరుగుతనం ఉండకుండా ముందుకు సాగిపోవాలా ప్రభా తండ్రి మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు ప్రభా తండ్రి నా ప్రభా తండ్రి నాయన గత సంవత్సరం ఇదే నెలలో స్టార్ట్ అయింది ప్రభా లాక్డౌన్ ఎంతో మంది ఉపాధి కోల్పోయారు ప్రభా ఎంతో మంది కుటుంబాలు ప్రభా నిరాశ్రలు అయిపోయినాయి తండ్రి నా ప్రభాతాండ్రి కాబట్టి నాయన తండ్రి లాక్డౌన్ ప్రభావం మళ్ళీ పెట్టకుండా ఎవరైతే ప్రభావాలు పెట్టినా ఎవరైతే వాళ్ళకి మీరే ప్రేమ కనికరం చూపించండి వాళ్ళ ఆహారం మీరే దయించండి ప్రభావ అలాగే ప్రభాతండ్రి ఎవరైతే ఉద్యోగం లేని వాళ్ళు ఉంటే ఉద్యోగం దయించండి నాయన వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళకి వ్యాపారంలో మీరే అభివృద్ధి చేయండి ప్రభా నైనా వాళ్ళు చేసే ప్రతి పనిలో మీరు తోడునండి ఏ పని అయితే చేస్తున్నారు డాక్టర్ కానీ నర్సులు కానీ ఎవరైనా కానీ ఉద్యోగస్తులు కానీ టీచర్స్ కానీ జాబ్ హోల్డర్స్ ఎవరైనా వాళ్ళు చేసే ప్రతి పనిలో మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబాలని దీవించండి ప్రభా ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా నాయన తండ్రిని సత్యంలోకి రావాలా నాయనా రక్షణ పొందన వాళ్ళు ఉంటే నాయన రక్షణ పొందాలా వాక్యం అనే విత్తనం ప్రభా ఈ లోకం మీద పోవాలా ప్రభా అది ఫలించాలా ఒక చెట్టుగా ఫలించి ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉండాలా మాలో కూడా ప్రభా వాక్యం అనే విత్తనం మేము నాటుకోవాలా ఆ తండ్రి ఫలించని చెట్టుగా మేము ఉండడానికి వీల్లేదు ఫలించే చెట్టుగా మమ్మల్ని మార్చండి అలాగే ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి మీ కనికరము మీ కృపా కనిక్రం చూపించి మీ రెక్కల కింద భద్రపరచుకోండి ప్రభా నాయన నీవే మాకు ఆశ్రయము ఆధారము కొండ కోట అన్ని నీవే కాబట్టి తండ్రి మేము నీ మీదే ఆధారపడి నీ మీదనే నమ్మకం పెట్టి ముందుకు సాగిపోయే కృప మాకు దయచేయండి ప్రభా తండ్రి ఎలాంటి బలహీనతలు శరీర సంబంధమైన బలహీనతలు ఈ లోకం పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా కేవలం ప్రభా నీ మీదనే మాకు ఆసక్తి ఉండాలా ప్రభా నాయన తండ్రి ఇదిగో ప్రభా ఎస్ తండ్రి ఈ లోకంలో ప్రభాన ఆయన అన్నింటిలో అభివృద్ధి ఉంటుంది ప్రభా తండ్రి పుట్టుకలో చిన్నప్పుడు పుట్టినట్టు తర్వాత పెద్ద అన్ని విషయాల్లో నాయన స్టెప్ బై స్టెప్ అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ ఆత్మీయంగా నీ విషయానికి వచ్చేలా ఎక్కడ పురుగు గొంగలి పురుగు అక్కడే ఉండిపోతున్నాం ప్రభా ఆయన మాలో ఈ యొక్క నీ యొక్క ఆత్మీయ విషయంలో మాలో లేదు ప్రభా స్థిరత్వం లేదు ప్రభా నాలో మాలో డెవలప్మెంట్ ఆగిపోయింది ప్రభా కానీ ఇప్పటి నుంచి మేము ఇంకా నాయన సంపూర్ణంగా ఎదగాల ప్రభా తండ్రి నీ శిష్యులు ఎలాగైతే ప్రభా నాయన ఎదిగారో మేము కూడా అట్టి విధిగా ఎదగాల ప్రభా భక్తుల్లాగా ప్రభా నాయన తండ్రి మేము కూడా నీ దర్శనాలు చూడాలా పరలోకం చూడాలా నీ దూతల్ని చూడాలా నీతో ముఖాముఖిగా మాట్లాడే కృపణ ధన్యతను మాకు దయచేది ప్రభా ఈ వైరస్ ప్రభాతం అంటే ఎవరిని ముట్టకుండా ప్రభాతండి మీరు అందరినీ కాచి కాపాడండి ప్రభా కేవలం ప్రభా నాయనా మీ రెక్కల కిందనే మాకు ఆశ్రయము తండ్రి మీ రెక్కల కిందనే మాకు సురక్షితము క్షేమం కాబట్టి నీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి ప్రభా తండి ఈ వ్యాక్సిన్ ఎవరైతే తీసుకుంటున్నారో ప్రభా తండ్రి వాళ్ళు ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ప్రభా నా తండ్రి ఆ వ్యాక్సిన్ వాళ్ళ మీద ఎలాంటి శరీరంలో ప్రభావం చూపించకుండా మీరే కాచి కాపడండి ఎవరైతే ఈ కోవిడ్ బారిన పడ్డారో ప్రభా వాళ్ళందరినీ మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి కేవలం మీ నామాన్ని మైమపరచుకోండి ప్రభా తండ్రి తండ్రి అలాగే ప్రభా గొప్పదేవ నా ప్రభా తండ్రి నాయన ఇంకా మేము నా తండ్రి ఇంకా ఆత్మీయంగా ముందుకు సాగిపోవాలా నా తండ్రి నా తండ్రి ఇంకా సరుకులు వస్తుంది అంటున్నారు ప్రభా తండ్రి కాబట్టి నాయన ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో మాకు తెలియదు ప్రభా రేపు ఏమవుతుందో కూడా తెలియదు ప్రభా కాబట్టి మీరు ఏ దినాన్ని వస్తారో ఏ క్షణాన్ని వస్తారో కూడా ఎవరికి తెలియదు ప్రభా కాబట్టి తండ్రి నీ దినము మీరు ఆకడ ఎప్పుడో మాకు తెలియదు కాబట్టి వచ్చే ప్రతి దినం వరకు మేము సంపూర్ణంగా కనిపెట్టుకుని ముందుకు సాగిపోవలేక మీకు కృపా కనిక్రమ దండి వాకింగ్ ద్వారా మీరు మాతో దినదినము మాట్లాడుతున్నందుకు మీకు లెక్కించలేని వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ అలాగే ఈ గడిచిన కాలం అంతా ప్రభాతం క్షేమంగా సురక్షితంగా కాచీ కాపడినందుకు మీకే సమస్త మహిమ ఘనతా ప్రభావం ఎగయుములు చెల్లిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకున్నా తల్లి మన ప్రభు క్రీస్తు కృప సమాధానం నడిపేందుకు మనందరికీ సదాకాలంతో